నిరూపించడం ఖచ్చితంగా లేక టైమ్లెస్గానూ ఖచ్చితంగా నిరూపించడం కష్టం ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ డిస్క్రైబ్ ఇట్ బోత్ లెస్ బికాజ్ ప్రాసెస్ ఈజ్ టైం బాగుండే అండ్ ద రిజల్ట్ ఈజ్ టైమ్లెస్ ఇంకా మిగతా మిగతా అనుభవాల్లో సాంసారిక అనుభవాల్లో ప్రాసెస్ టైం బాగుండే రిజల్ట్ టైం బాగుండే ఉంటుంది కాబట్టి దానికి ఏదో గ్రాడ్యువల్ అనో సడన్ అనో ఏదో ఒక స్థిరమైన నిర్ణయం మీరు చేయగలుగుతారు ఆత్మజ్ఞానం విషయంలో ఆత్మస్వరూపం టైంలెస్ కనుక దానికి ఒక ఒక గ్రాడ్యుట్ గ్రడేషన్ మీరు నిర్ధారణ చేయటం కుదరదు ఇం చేత టెన్ ప్లస్ త్రీ ప్లస్ టూ అను ఆ రకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది చూడండి అలాగే దాన్ని వ్యాఖ్యానం చేయటానికి కుదరదు ఇప్పుడు ఒక అతను సంవత్సరాల వేదాంతం చదువుతున్నాడు దెన్ హీ అండర్స్టూడ్ ఇంకొక అతను వన్ డే హీ టుక్ టు అండర్స్టాండ్ అండ్ హీ అండర్స్టూడ్ వన్స్ దే హ్యావ్ బోత్ అండర్స్టూడ్ దస్ ఇట్ మేక్ ఇన్ డిఫరెన్స్ దట్ హీ హ్యావ్ స్టడీ టెన్ ఇయర్స్ దిస్ మ్యాన్ స్టడీడ్ ఓన్లీ వన్ డే విల్ ఇట్ మేక్ ఎన్ డిఫరెన్స్ నో అది చిత్రం కాబట్టి సో సత్యాది సాధనై లభ్యతే ఇప్పుడు ఈ క్రింద వాక్యము ఏమిటి ఆత్మ వీటికి లభిస్తుంది సాధనముల చేత అని చెప్పడం ద్వారా ఆ సాధనముల యొక్క విశిష్టత బాగా బో బాగా చెప్పినట్లయింది ఆ సాధనముల యొక్క మహిమని స్థుతించినట్లయింది ఎందుకంటే ఆత్మలాభాత్ పరో లాభ నాస్తితి కవయోగిదు ఆత్మలాభము కంటే గొప్ప లాభము ఇది సృష్టిలో ఉండదు కాబట్టి ఈ సాధనాలు ఆత్మలాభం వైపుకి తీసుకెళ్తున్నాయి అంటే చాలా గొప్పవి అని స్తుతించినట్టు ఆ మాట అంటున్నారాయన సత్యాది సాధన స్థుత్యర్థ అయమర్థవాద సో ఈ మంత్రము అర్థవాద మంత్రము అంటే అర్థవాద అంటే అర్థం వదతి ఏదో ఇంకొక అర్థాన్ని బోధిస్తూ ఉంటుంది ఏమిటా ఇంకో అర్థం ఏమిటి అంటే ఇక్కడ కొత్తగా ఆత్మస్వరూపం నుంచి ఫస్ట్ టైం ఏం చెప్పట్లేదు ఇక్కడ ముందు చెప్పిన ఆత్మస్వరూపమే ఇక్కడ మళ్ళీ ఆత్మస్వరూపాన్ని ఎందుకు ప్రస్తావన ఆ సాధనములు సహకారీ సాధనములు యొక్క మహిమను బోధించటం కోసం వాటిని స్థుతించటం కోసం మళ్ళీ ఆత్మస్వరూపాన్ని గురించి ప్రస్తావించినారు ఎందుకు స్థుతించడము అంటే మీరు పాటించండి అని సాధకులకు ఉత్సాహాన్ని కలిగించటం కోసం శృతిస్తితిస్తూ ఉంటుంది అడుగామంత్రం అండి తర్వాత సత్యమే వయతే నాత సత్య పంథా రితన ఏనాక్రమంతి ఋషయోహ్యాప్తకామా ఎత్ర పరమం నిధానం సత్యమేవ జయతే ఇది మన అశోక చక్రం మనం ఎక్కడో ఉన్నట్టు ఈ వాక్యమే దీనికి ఇంకొకళ్ళు మాడిఫై చేశారు సత్యమేవ జయతే శక్తి సహిత ఎవళ్ళో మాడిఫై చేశారు దీని మీద చిన్న మీమాంస వచ్చింది నేను అన్నాను నేను ఒప్పుకోలేదు సత్యము జయించును అలాగా సత్యవేందు ఏం చేస్తుందండి బలం తోడు అయినప్పుడే దానికి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడే శక్తి ఉన్నప్పుడే సత్యం చేయిస్తుంది కానీ శక్తి లేకపోయినట్లయితే అసత్యమే జయిస్తుంది ఇప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ గారు మధేపురాలో ఎలక్షన్ నెగ్గారంటే అసత్యమే జయించినట్టు అని అంటున్నాడు ఇంకొక ఆపోజిట్ పార్టీ ఆయన సో మేము అడ్డుకోలేకపోయాం మాకు శక్తి లేకపోయింది కాబట్టి సత్యప్రేమ జైతే ఎక్కడ అవుతుంది సత్యానికి పక్కన కొంచెం బూండాలు వళ్ళు కూడా ఉండి కపలా కాస్తేనే ఆ సత్యం నెగ్గుతుంది ఉత్తి ఉత్తి సత్యమే ఎగ్గేస్తుంది కాబట్టి సత్యమే వైతే శక్తి సహిత నేను చెప్పూ హ్యావ్ నాట్ అండర్స్టూ మరి మేము చెప్పిన దాని అంటే నువ్వు తాత్కాలికంగా చూస్తున్నాం ఫర్ వన్ డే ఆర్ వన్ వీక్ చూస్తున్నాం సత్యమే వైతే టెర్రరిజం ఈజ్ బ్యాడ్ అని ఒకప్పుడు అందరూ చెప్పారు ఎవళ్ళు వినలేదు పాకిస్తాన్ వాళ్ళు కశ్మీర్ వాళ్ళు వినలేదు ఎందుకంటే It is bad for you, not for us. Ani wala sutta. Apto mahatmul jheper, paddal jheper. It is bad for us and it bad for you also. Ultimately it is bad for you only. Ani kiper. Jhepte no? It is not bad for us. It is okay for us. It is a thriving industry for us. Now, aah, terrorism, one way to one day, aah, aah, police, aah, proram rogaon, azee, ముషరఫ్ని కాటువేయటానికి ప్రయత్నం చేసింది ఆ టెర్రరిస్ట్ ఫోర్సెస్ వెనకాల పెద్ద అన్నలాగా నిలబడ్డాడు ఆయన వాళ్ళందరికీ సపోర్ట్ మెయిన్ స్ట్రెంగ్త్ ఆయనే ఒకప్పుడు ఇది వెళ్ళి ఆయన్ని కాటువేయటానికి ప్రయత్నిస్తే దేవుడు ఆయుర్దాయం ఇచ్చాడు కాబట్టి బతికి పెట్టాడు లెవె అసలు ఎగిరిపోవాల్సిన వాడు సిక్స్ సెకండ్స్ తేడాలో ఎగిరిపోవాల్సిన వాడు అంటే దేవుడు ఇంకా కొంతకాలం ఈశ్వరాస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో హీ హ్యాస్ టు ప్లే అ రోల్ ఫర్ సందేశం Therefore, he survived. ఫర్ హీ సర్వైవ్డ్ అయితే సిక్స్ సెకండ్స్ డిఫరెన్స్ లో ఎగిరిపోవాల్సింది తర్వాత ఇప్పుడు దట్ టెర్రరిజం ఈజ్ డిస్ట్రాయింగ్ ఇట్ సోన్ సపోర్ట్ ఆల్ ఇట్స్ సపోర్ట్ బేస్ destroy just చేసుకోవచ్చు ఇన్ ఎవ్రీ సూయిసైడ్ బాంబ్ వాళ్ళు ఏ brothers బ్రదర్స్ అని ఎవళ్ళనైతే అనుకుంటారో ఆ infidel ఇన్ఫెడల్ అని ఎవరైతే అనుకుంటారో దట్ ఇన్ఫెడల్ to టు ratio lo no చచ్చిపోతున్నారు The so-called brothers, ten of them are lost. The so-called infidel is only one is lost. So, terrorism, wallah, the so-called groups, uh, the groups of the people who are told to him, they are not allowed to be allowed to be allowed to be allowed. Why is terrorism bad? It is not bad. It is not bad. It is not bad. It is not bad. It is bad. It is bad. It is bad. కానీ అప్పుడు అలా అనిపించదు అప్పుడు అనిపిస్తుంది సత్యమేవ జైతే అంటే కూర్చుంటే ఏమవుతుందండి అని అనిపిస్తుంది యూ నెవర్ సకంబ్ టు దిస్ కైండ్ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ మైండ్ దానికి శక్తి తోడుంటేనే జయిస్తుంది శక్తి అవసరమా కాదా అంటే యుసి సత్యమేవ జైతే శక్తి అవసరమైతే ఆ సత్యము ఆ శక్తిని తీసుకొస్తుంది పైకి అది కూడా శక్తి యొక్క గొప్పతనం ఏం కాదు అది సత్యమే శక్తిని కొట్టుకోవచ్చు అయితే మనకు కొంచెం ఓటుకు ఉండాలి మనకి అలాగా అంతా హడావిడి హడావిడిగా ఇప్పుడే సత్యం పలికేశాను ఇప్పుడే నాకు రిజల్ట్ చేయాలన్నట్టుగా ఉండదండి ఈశ్వరాస్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ విల్ బీదే దాని ప్రకారం వస్తుంది కాబట్టి వీ షుడ్ నెవర్ ట్రై టు మాడిఫై దట్ స్టేట్మెంట్ సత్యమేవ జయతే సత్య ఏవా సత్యమేవ జయతే సత్యమే జయిస్తుంది సత్యం జయతే ఏవా సత్యము జయించి తీరుతుంది ఆ ఏవాని రెండు చోట్ల పెట్టాల్సింది కాబట్టి మీరేం చేస్తారంటే మీరు సత్యాన్ని కొట్టుకుని ఉండండి అంటే ఇంకేం చేయద్దు డోంట్ లివ్ బై హియర్ సే లివ్ బై ట్రూత్ ట్రూత్ ఈజ్ దాట్ విచ్ యూ నో ఫర్ యువర్ సెల్ఫ్ సో ఆ రకంగా సత్యాన్ని చేసుకుని లివ్ బై ట్రూత్స తాత్కాలికమైనటువంటి వీక్ వీక్నెస్కి మానసిక దౌర్బల్యానికి లొంగిపోవద్దు సత్యాన్ని నమ్ముకుని జీవించేయటమే అంటే సత్యమేవో జయ నా అనురూపం ది అపోజిట్ అసత్యం ఎన్నడూ జయించు ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు నాకు చాలా అపకారం చేశాడండి అతగాడు గత ఐదు సంవత్సరాల నుంచి అపకారం చేస్తూనే ఉన్నాడు నేను అలా సహిస్తూనే ఉన్నాను ఈ సహనానికి ఈ ఓర్పుకి ఏమన్నా వాల్యూ ఉందా లేదా అంటే డోంట్ వరీ యూ కంటిన్యూ టు బీ దట్ డోంట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ You continue, you యూ చేంజ్ యువర్ డోంట్ చేంజ్ యువర్ పార్ట్ అది సత్యము ధర్మము అని నీకు తెలిసిన తర్వాత నువ్వు దాని నుంచి మాత్రం పక్కడి జరగద్దు సత్యమేవ చేయను అంటే ఎన్నేళ్ళకి సత్యం చేయిస్తుంది లెట్ ఇట్ టేక్ ఇట్స్ టైమ్ లెట్ ఎ లైఫ్ టైం బీ టేక్ ఎట్ ఎందుకంటే ద ట్రూత్ ఈజ్ వర్త్ ఎ లైఫ్ టైం అండ్ లైఫ్ ఈజ్ ఫైనైట్ అన్్రియల్ మిథికల్ మిథ్యది ఏమీ కాదు సారము లేనిది వెరాజ్ ఆత్మస్వరూపము అదే సత్యము అదే సారం ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు పే ది ప్రైస్ ఆఫ్ ఫైనైట్ ఫర్ ది షేక్ ఆఫ్ ఇన్ఫినిట్ అనంత ఫలం కోసం ఓ ఫైనైట్ ప్రైస్ని ఇవ్వడానికి వెనకాడి వెనకాడనక్కర్లేదు మీరు ఫైనైట్ ప్రైస్ ఇవ్వకపోయినా మీ చేతిలోంచి జారిపోయిదే ఆ ప్రైస్ ఆ ఫైనైట్ అయినట్టు మిగిలిది ఎలాగా కాదు యూ కెన్ పే ఇట్ యాజ్ వెల్ యాజ్ ఏ ప్రైస్ అది ఎలాగో కనుక సత్యమేవ జయతే నా అలాగే ఎదరవాడు నేను సత్యాని పట్టుకుని ఉన్నాను ఎదరవాడు నేను చెప్తున్న సత్యాన్ని వాడు ఒప్పుకోవటం లేదు అని చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతారు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న రహస్యం ఏమిటంటే మీరు సత్యాన్ని పట్టుకుంటే ఫ్రస్టరేట్ అయ్యే ప్రసక్తే లేదు అసలు మీరు సత్యం కారణంగా ఫ్రస్టరేట్ కావటం లేదు మీరు ఈగో కారణంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు యు ఆర్ నాట్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ట్రూత్ యాజ్ యూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అబౌట్ యుర్ హిజ్ వ్యాలిడేషన్ ఆఫ్ నేను చెప్పిన సత్యాన్ని వాడు యాక్సెప్ట్ చేయట్లేదంటాడు సపోజ్ వాడు వాడు సత్యాన్ని యాక్సెప్ట్ చేస్తే దిస్ జెంట్లు మన్ ఫీల్స్ వ్యాలిడేటెడ్ వాడు యాక్సెప్ట్ చేయకపోతే దిస్ జెంట్లు మన్ ఫీల్స్ లెడ్ డౌన్ సో హియర్ పే ఇట్ ఈస్ నాట్ ది ట్రూత్ ఉచ్ ఇస్ ది ఇష్యూ It is not the truth which is the issue. It is the ego that is the issue. దట్ ఈస్ ది ఇష్యూ కాబట్టి సత్యమేవ జయతే నానం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సత్యాన్ని విడిచిపెట్టమే రాదు చాలామంది ఏముందండి సత్యాన్ని పట్టుకు వెళ్ళాడాం ధర్మాన్ని పట్టుకు వెళ్ళాడాం ఏం ఉరిగింది మాకు చూడండి అధికొంపలో బతుకుతున్నాం లంతాలు పుచ్చుకునే వాళ్ళు అందరూ బంగారాలు కట్టుకుంటున్నారు సత్యంలో బతికేనే ఉంది మా ఆవిడ ఒంటి మీద రెండు తులాలు బంగారం కూడా లేదు వాడు చూడండి లంచం పుచ్చుకుని వాడేమో వంద తులాలు బంగారం పెట్టాడు భాగ్యకి అని ఇలాగంటే ఆర్గ్యుమెంట్లు లోకంలో జనాలు చెప్పుకుంటూ ఉంటారు ఇది కేవలం వీక్నెస్ ఆఫ్ మైండ్ అటువంటి దానికి ఎప్పుడు కూడా పొరపాటును కూడా దాంతో పడకూడదు సో ఇప్పుడు లంచం పుచ్చుకున్నవాడు హ్యాపీగా ఉండండి మీకు ఎలా తెలుసు హౌడు యూనో వాడు అలా కను పెద్ద బంగళా కడితే హ్యాపీ అయిపోతాడా బంగారం పెట్టుకుంటే హ్యాపీ అయిపోతాడా హీ నెవర్ హ్యాపీ అయితే అది లంచం పుచ్చుకున్నవాడు కెన్ నెవర్ బి హ్యాపీ వాడికి హ్యాపీ ఏనాడు లంచం పుచ్చుకున్నాడు ఏనాడు పరధనాన్ని అన్యాయంగా స్వీకరించి జైబులో వేసుకున్నాడు ఆనాడే వాడికి ఆనందానికి కట్ ఆఫ్ అయిపోయిందంటే వాడు ఐ పిటి దట్ పర్సన్ ఐ డి నాట్ దట్ పర్సన్ ఎందుకంటే ఐ కెన్ సీ దట్ హీ ఈజ్ గోయింగ్ ది డౌన్ వర్డ్ డౌన్ హిల్ పాత్ హీ కెన్ నెవర్ కమ్అప్ వాడి గురించి హీజ్ శోచ్య అడి గురించి మీరు శోకించాలి కానీ వాడేదో వాళ్ళు ఉన్నత స్థానంలో చేరుకున్నాడని ఆ బాహ్యమైన విషయాలు చూసి అసూయపడ్డం చాలా పొరపాటు లేకపోతే అసూయపడ్డము అసూయం కాకపోవచ్చు ఆ అసత్య మార్గంలో కూడా కొంత లాభం ఉందనుకోవడము అలాంటి పొరపాటు కలలో కూడా చేయకూడదు సత్యమేవ జయతే నా అనుకుంట ఎదరవాడు మీరు సత్యం చెప్పినప్పుడు వాడు అంగీకరిస్తే అంగీకరిస్తా లేకపోతే లేదు దానికోసం మనం ఫ్రస్ట్రేట్ కానక్కర్లేదు మనము ఓ చిరునవ్వు నవ్వి ఆశీర్వదనం చేసేసి ముందుకు వెళ్ళిపోవడం వాడు తెలుసుకుంటేటండి ఎందుకు తెలుసుకోడు ఎందుకంటే వస్తుపక్షపాతో ధియాం స్వభావ అని అంటారు బుద్ధికి స్వభావం ఏమిటంటే సత్యాన్ని పట్టుకోవడం అది బుద్ధి యొక్క స్వభావం సో కానీ ఇప్పుడు ఎదుర్కొండా ఘటాన్ని పెట్టారనుకోండి ఘటాన్ని పెడితే బుద్ధి ఎలా గ్రహిస్తుంది ఘటమనే గ్రహిస్తుంది సపోజ్ ఐసే దిస్ ఇస్ ర్యాబిట్ బుద్ధి ఆ రకంగా మీకు స్వామీజీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇది ర్యాబిట్ అంటే ఒప్పుకుంటారా మీరు అదే ఒప్పుకున్నారు మానేరు ఇన్ హార్ట్ ఆఫ్ హార్ట్స్ హౌ యూ టేక్ ఇట్ ఫోన్లో ఈరోజు స్వామీజీ పొగ ఆయన నీరసంగా ఉన్నారేమో ఏదో మాట్లాడుకున్నారనుకుంటారు తప్పించి షో గుడ్ విల్ వర్డ్స్ మీ బట్ దిస్ ఈజ్ ర్యాబిట్ అనే మాటలు ఎలా అవుతుంటారు మీరు సో సర్వత్రా ఇదే పరిస్థితి మీరు మీరు మీకుండేటువంటి మానసిక దౌర్బల్యం చేత సత్యాన్ని కప్పిపు చేసి అసత్యాన్ని పట్టుకు ఎలా అడ్డంలో మనిషి హీ డెవలప్స్ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఓ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తారు ఆ వెస్టర్న్ ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తే గోబిల్స్ థీరీ అని ఒకటి ఉంది సైకాలజీలో గోబెల్ గోబిల్ అని హిట్లర్స్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు కూడా పాటించారు ఆ థీరీని కొంతకాలం ఎమర్జెన్సీలోనూ అక్కడ ఈ డిడ్ నాట్ వర్క్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ హిట్లర్ ఇట్ డినాట్ వర్క్ ఫర్ ఇందిరాగాంధీ ఇది ఎవరు వర్క్స్ అసత్యం కదా కానీ ఇట్ ఇట్ లుక్ సాజిఫ్ ఇట్ వర్క్స్ సో అప్పట్లో ఎడిటోరియల్ కాలంలో బ్లాంక్ వచ్చేది న్యూస్ పేపర్లో What is uh, Indian Express editorial column? Frank Morayasya woulda mm -hmm. undi uh, varu. Indian Express editorial column? Arun Shauri willandara undi rojula. Blank was there. What a statement it is that blank editorial column is the most eloquent statement uh, of truth. They were forced to fill up after. Uh, they were forced to fill up. It, it just, you uh, know, <laughs> ఎమర్జెన్సీ పీరియడ్లో అంటే నాకు కొంత పొలిటికల్ కాన్షియస్నెస్ ఎప్పుడూ ఉంది ఇప్పుడే కాదు అసలు ఎప్పుడు ఇప్పుడంటే ఏదో కొంత న్యూట్రల్గా నేను న్యూస్ సమాచారం చెవిలో పడుతూ ఉంటుందంటే అదర్వైజ్ ఐ వాజ్ పొలిటికల్లీ కాన్షియస్ గాయ్ ఐ న్యూ ది పాలిటిక్స్ నేను అమెరికా వెళ్తూ అక్కడ పాలిటిక్స్ కూడా నాకు తెలుసు అక్కడ పాలిటిక్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఐ కెన్ పసాన్ వన్ మీనింగ్ కామెంట్ దేర్ ఆల్సో ఎందుకంటే జస్ట్ దట్ దట్ ఈస్ ది ప్రాబబ్లీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అర్ వాట్ ఎవర్ so in the emergency lo i know i could feel it man just because some gentleman is the son of a powerful lady how he can be the next head of the country how he can wield such a power this is a gross injustice against the nation and nobody raises his voice and i am thinking i am such a insignificant guy sitting in one corner but this is what i used to think but then emergency was over Elections were declared, emergency was over. And the very first salvo fired by Nelam Sanjeev Reddy in Andhra Pradesh is this point only. And the first two years from the newspaper law, the first moment emergency is out, because election declaration is out of emergency, election declaration, emergency lifting, that moment I purchased in the newspaper, already the very first statement is this one. That hmm. will be after the declaration. After Israel, it will be. నాట్ ఆఫ్టర్ డిఫీట్ నాట్ ఆఫ్టర్ డిఫీట్ ఎలక్షన్ ఎలక్షన్స్ Elections అయిన రోజునే దీసీ స్టేట్మెంట్ రాజ్ మేడ్ బై నీలం సంజీవ రెడ్డి ఆ తర్వాత సంజీవ్ రెడ్డి గారి దగ్గర వాళ్ళంటాయి డెట్ ఫర్ అవర్ సో సత్యమేమో జయతే యూ జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టైటల్ వస్తు పక్షపాతో హి ధియాం స్వభావ సో మానవుని weakness వాడికి ఉండేటువంటి వీక్నెస్ వల్ల కామక్రోధాది దోషముల సత్యాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కూడా వాడికి లోపల నుంచి వాళ్ళ పైకి తల్లుకు వస్తూ ఉంటుంది కాన్షియన్స్ అని మన వాళ్ళు అంటూ ఉంటారు వాట్ ఈజ్ దిస్ కాన్షియన్స్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ సత్యమేవ జయతే సత్యం బయటికి వచ్చే స్థానం ఉంటుంటే వీళ్ళు దాన్ని ప్రెషర్గా ప్రెస్ చేసి పెడతారు ఈవెన్ హీ కెనాట్ ప్రెస్ ఇట్ ఫర్ ఎవర్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైమ్ అని ఏదో ఉంటూ ఉంటాం కాబట్టి సత్యమేవ జయతే కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే సత్యానికి ఏవో ప్రాప్స్ కావాలని మీరు అనుకోద్దు ఈ డజెంట్ నీడ్ ఎనీ ప్రాప్స్ యు జస్ట్ సీక్ ట్రూత్ అండ్ లివ్ బై ట్రూత్ డోంట్ లివ్ బై ఫాల్స్ ఫుడ్ తర్వాత ఇంకొక మాట నేను మనం చేస్తాను నోబడీ సఫర్స్ బై ట్రూత్ పీపుల్ సఫర్ బై ఫాల్స్ ఫుడ్ మనకి జీవితంలో దుఃఖం ఉందంటే అది సత్యాన్ని బట్టి దుఃఖం కాదు దుఃఖం సత్యాన్ని బట్టి దుఃఖం ఎనడంరాదు కానీ ఫలం ఉందలా అనుకుంటారు ఏమిటో ఈ సత్య సత్యము దుఃఖాన్ని కలిగిస్తోందనుకుంటాం సత్యము అంటే ఏమిటి మేమేమో ఈ నిజం చెప్పాము నిజం సాక్షిని చెప్పాం మాకున్న కేసుని న్యాయంగా ప్రతిపాదన చేశాం ఓడిపోయాం ఏం లోపం మాకేం ఇవ్వలేదు అని ఇలా అనుకుంటా నో యు ఆర్ రాంగ్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఈస్ రాంగ్ యువర్ అవుట్లుక్ ఈస్ టూ నేరో అండ్ టూ సెల్ఫ్ ఓరియంటెడ్ అవుట్లుక్ అందుకోసం అలా అనిపిస్తోంది తప్పిస్తే సత్యం అసలు ఓడిపోయి పనే లేదు అసలు ఇన్ మోడర్న్ టైమ్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా టెర్రరిజం అండ్ ది వే టెర్రరిజం ఈస్ గోయింగ్ టుడే ఇట్ కెన్ నెవర్ బి సప్లెస్డ్ ఇప్పుడు దిస్ ఇస్ ట్రూత్ ఈస్ గోయింగ్ గెట్ అమెరికా అండ్ దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్ ఎంత పవర్ఫుల్ అయినా అమెరికన్ నేషన్ అమెరికన్స్ దే ఆర్ హైలీ బెల్లి అండ్ వెరీ యారగెంట్ పీపుల్ ఎందుకంటే దట్ పవర్ అండ్ మనీ ఆ రెండు కూడా వాళ్ళ తలకెక్కుంటాయి యట్ ట్రూత్ వెరింగ్స్ ఫైనల్లీ ట్రూత్ వెరింగ్స్ కొంచెం ఓపెన్ పెట్టాల్సి ఉంటుందంట కాబట్టి శృతి ఉపనిషత్తుల యొక్క దర్శనం అది ఇట్ ఈస్ నాట్ ఏ మోరల్ నెక్చర్ ఇది నాకు గోడ మీద రాస్తారు సత్యము పలుకోవాలని ఇచ్చినాక సమ్ సత్య ఫ్రీ అడ్వైజ్ గివెన్ టు జనరల్ పబ్లిక్ ఇట్ ఈస్ ఎ Truth wins. Truth alone makes you happy. Truth alone will liberate you from samsara. Satchyam evajayate. Naam bhutat. Satchyena panthah vitato devayana. Devayana margham. Devayana margham. Devayana margham anta hai. In a poetic way Shruti is telling, the path to heaven, heaven ki margham anta hai? అంటే ఫిజికల్గా హెవెన్ పాత్రనే దట్ ఈజ్ నాట్ ది స్పిరిట్ దట్ ఈజ్ నాట్ ది ఎంటైర్ టీచింగ్ దేవయాన హెవెన్ వితీర్ణ కింద కూడా మీరు అర్థం చేసుకోవచ్చు సో స్వర్గానికి దారి వెళ్ళే దారిలో ఆ దారంతా కూడా సత్యముచే వ్యాప్తమై ఉంటుంది సత్యైన విత సో శంకర్లు వ్యాఖ్యానం చేస్తారు ఏనా ఆక్రమంతి ఎవళ్ళు ఆ మార్గంలో ఆ సత్య మార్గంలో ఎవళ్ళు వెళ్తారో తెలుసినా అక్రమంతేంటే ముందుకు అడుగు వేస్తూ ఉంటారు క్రము పాద విక్షేపే ఎవరో తెలుసునా అండి రషయ ఋషులు ఋషులంటే బదిరిగడ్డాలు వేసుకుని అలాగే ఎవరో వశిష్ఠుడు వామదేవుడు వాళ్ళు వెళ్తారు మాకే సంబంధాలు అనుకున్నారు ఋషయ అంటే జ్ఞానిన ఋష దర్శనే ఆ సత్యమును తెలుసుకున్న వాళ్ళు ఆ మార్గంలో వెళ్తారు ఆప్తకామా ఏమండి సత్యాన్ని కనుక పట్టుకుంటే అన్నీ వదిలిపెట్టుకుని చాలా చాలా కఠినమైన బతుకు బతకాల్సి ఉంటుందనే అదో భ్రమ నో ఆప్తకామా మీ మనోరథాలన్నీ కూడా సత్యాన్ని మీరు పట్టుకుంటే సిద్ధిస్తాయి మీకు కావాల్సిందల్లా ఓపిక ఉండాలంటే వివేకానంద స్వామి చోట అంటాడు సెల్ఫ్లెస్నెస్ పేస్ మచ్ బెటర్ దాన్ సెల్ఫిష్నెస్ బట్ యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అంటాడు పేషెన్స్ ఉండాలి మీరు సెల్ఫిష్ ఉన్నారనుకోండి మీరు పాలలా కోసం సెల్ఫిష్ ఉంటే మీకు పాలలాయే వస్తుంది యూ రైజ్ అబౌ దట్ ఫోర్ అండ్ అవర్స్ సెల్ఫిష్నెస్ గెట్ వన్ రూపీ ఆ రేషియోలో మీకు లాభం కలుగుతుంది కొంచెం ఓపిక పట్టాల్సి పట్టడం అనే మాట ఎప్పుడూ మర్చిపోకూడదు చాలాసార్లు కంప్లైంట్ చేస్తారు నేను మా కోడలతో చాలా ప్రేమగా ఉంటున్నానండి అయినా కూడా ఆమె నాతో దెబ్బలాడుతోంది నా ప్రేమకి ఎక్కడ విలువ లేకుండా పోతుందను అయితే నేను మా అత్తగారితో చాలా ప్రేమగా ఉన్నా కూడా ఆవిడ నన్ను సాధిస్తూనే ఉంది కానీ నా సేవకి నా ప్రేమకి విలువ లేదును నా సోదరుడు విషయంలో నేను ఎంతో ప్రేమ చూపించాను అయినా కూడా నా సోదరుడు నా ఆస్తి విషయంలో పొరపాటు చేస్తున్నాడును మా తండ్రి గారికి నేను ఎంతో సేవ చేశాను అయినా నాకు ఆయన గుర్తింపు ఇవ్వట్లేదును ప్రతి ఇదే కంప్లైంట్ నేనంటాను అంటే మానేసిద్దామని ఇప్పుడు ఆ చేస్తున్న సేవ మానేయడానికి దట్ ఈజ్ ది ప్రెషర్ నేనంటాను నువ్వు చేస్తున్న సేవ మంచిదా చెడ్డదా మంచి పన మంచి మార్గమా కదా మంచి మార్గం వై డోంట్ యూ కంటిన్యూ విత్ ఇట్ అంటే ఎంతకాలం స్వామీజీ అంటే టిల్ డెత్ మరి ఇప్పుడు సత్యం అంటే అలాగే ఉంటుంది మరి ఎప్పటికైనా ఎదుటి మనుషుల్లో మార్పు వస్తుందా నీకెందుకండి ఎదుటి మనుషుల్లో మార్పు గురించి నువ్వు ఎందుకు ఎదురు చూడాలి వాడి మార్గం ఈ మార్గము సత్య మార్గం అని నీకు తెలిసినప్పుడు నువ్వు దాన్ని ఆచరిస్తూ ఉండడం అంతే మ్యాటర్ నన్ను ఒక ఆయన వచ్చి నాకు మీరు సహాయం చేయాలన్నారు సహాయం చేశాను మరో సందర్భంలో ఇంకోసారి వచ్చి సహాయం చేయాలన్నారు ఈసారి నాకెందుకు నువ్వు కుదరలేదు నాకు ఐదు రై నాట్ కన్విన్స్డ్ ఆర్ ఐ డి నాట్ హ్యావ్ ది వేర్ విదా నా దగ్గర రిసోర్సెస్ లేకుండే they thano no i am not doing it now ante i na koppon chestunno koppo chesthe i na evanga ante evande meer saayam cheyipothe inga lokave leda evadura ante yes yes i, I appreciate it na kumpatino na kodi kumpati lekapothe sangu tellarudanna alage emi ledu what you say is true just because i did not help that doesn't mean anything you can get help elsewhere i bless you i am sala so frustration ayipoyanu who gonna I did not do anything. Again he came after the six months to me. Heaven day, I was not a good thing, I was a good thing. I was a good thing. What happened? I was not a good thing. I was not a good thing. It doesn't matter. That's what I was saying. But if you have a good thing, I don't know. You are not a good thing. You are not a good thing. I am a good thing. You are a good thing. I am a good thing. Now this time, either I was convinced, or I had resources, I don't remember, I did it. Over. Even after that, I had a small business. When I was told that I had a small business, I had a small business. I had a small business, a small business, as a small business, as a small business, as a small business. Everybody is a human being. That is the basic basis. I carefully ఓవర్ కేర్ ఇట్ అండ్ నేను వారిని ఒక్కటే మాట్లాడిగాను ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఎప్పుడైనా హెల్ప్ చేసినప్పుడు ఎప్పుడైనా మీకు సహకరించిన సందర్భంలో ఈ సహకారం నేనే చేశాను నేను చేయబట్టే మీరు ముందుకు అడుగు వేయగలిగారు అని అలాగంటే పదప్రయోగం నేను ఎప్పుడైనా చేశానా ఎప్పుడైనా ఒకవేళ అలా చేస్తుంటే అది నాది పొరపాటు అటువంటి కర్తృత్వం ఎందుకంటే మీరు ఆ మాట అన్నారంటే బహుశా నేను ఎప్పుడూ అలా అడుగుతాను అందుకోసం మీరు అలా అన్నారేమో అంటే లేదు మీరు అనలేదు నేనే ఒక అహంకారంతో ఓకే సూపర్ ప్లీజ్ పోవాలి సత్యమే మీరు వెంటనే దెబ్బలాడి పెట్టారనుకోండి ఈ సత్యం జయించింది మీకు తెలిసే ఛాన్స్ కూడా ఉండదు దట్ ఈజ్ ఫాల్వే చేసి ఇప్పుడో కార్గిలకి ముందు లాహోర్ యాత్ర చేశారు ఆయన వాళ్ళు కార్గిల్ అయ్యి లాహోర్ నుంచి వెనక్కి రకములు అక్కడ కార్గిలు మొదలుపెట్టారు దేర్ ఫర్ ఎవ్రీబడీ సెడ్ దిస్ జెంట్ ఇస్ యూస్ దీ డవర్ నో ఫారిన్ పాలసీ దిస్ ద్యాట్ నో సత్యమేవ జయతే నా అనుభూతం కాబట్టి మనోధైర్యానికి మూలం అది ఆ వాక్యాన్ని యాజ్ సచ్ మేసి ఉంటాయి సత్యమేవ చేయతే నా అను సో ఆప్తకామాహ మీరేమి నష్టపోరు సత్యం వల్ల సత్యం వల్లనే మీకు అన్ని మనోరథాలు సిద్ధిస్తాయి అన్ని మనోరథాలు అంటే యోగ్యమైన మనోరథాలు ఏ మనోరథాలు సిద్ధించరాదో అవి సిద్ధించవు కొన్ని మనోరథాలు ఉంటాయి అవి సిద్ధించే అనుకోండి దానివల్ల మీకు నష్టం కలుగుతుంది ఎందుకు అలాంటి మనోరథం సిద్ధించి రాసే మీకు అనిపించవచ్చు మనకు కావాల్సింది దొరకలేదని అది కావాల్సింది కాదు నిజానికి అలా భ్రాంతి కలిగింది అనమాట కాబట్టి ఆప్త కామ మీకు సత్య ఏ కామనలు ఏ మనోరథాలు సిద్ధించాలో అవన్నీ సిద్ధిస్తాయి ఎత్ర తత్ సత్య పరమం నిధానము సో దేవయానాహన్ అన్నారు ఆ మార్గము చెప్తున్నారు ఏనా ఏనా అంటే ఏ మార్గము చేత ఎత్ర ఏ మార్గము నందు పంథాహ ఏ మార్గము ఆ సత్యము యొక్క పరమ నిధానము అంటే ఆత్మానత్వం ఎందుకంటే ఆత్మస్వరూపము డైనమిక్గా ప్రకటమైనప్పుడు సత్య రూపంగా సత్ ఆత్మ సత్ యొక్క డైనమిక్ ఎక్స్ప్రెషన్ సత్యం ఆత్మ చిత్ దాని యొక్క డైనమిక్ ఎక్స్ప్రెషన్ నోయింగ్ నెస్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఈస్ ది డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద చిత్ ధాతు లైక్ నెక్లెస్ ఈజ్ ది డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గోల్డ్ మీ దగ్గర పది ఎకరాలు పది తొలాల బంగారం ఉందనుకోండి ఓ ముద్ద కింద దట్ యూ యూ కాంట్ డూ ఎనీథింగ్ విత్ ఇట్ ఎక్సెప్ట్ కీపింగ్ ఇట్ ఇన్ స్టో వెరాజ్ దాన్ని దాన్నే మీరు డైనమిక్ ఫామ్ లోకి ఎక్స్ప్రెస్ చేశారనుకోండి నెక్లెస్ రూపంగా యూ కన్ పుట్ ఇట్ అండ్ బోనం సో డైనమిక్ ఎక్స్ప్రెషన్ అలాగే ఆత్మ అనంతము అంటే దేశకాల పరిచ్ఛేదంలోకి అతీతమైనవి ఆనంద స్వరూపం దాని యొక్క డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఏమిటంటే లవ్ ప్రేమ కనుక ఆ సత్యము యొక్క పరమ నిధానము ఆత్మ సత్యము సద్రూపమైన ఆత్మ నుంచి పుట్టింది మీరు సత్యంలో జీవించండి మీరు ఆ సత్యము యొక్క పరమ నిధానమైనటువంటి ఆత్మస్వరూప నిష్ఠులు పరబ్రహ్మల స్వరూపులై మీరు ఉంటారు భాష్యం సత్యమేవా సత్యవా జయతి నానం